అసలు ఏం జరిగిందంటే యాభై ఆరవ ఛాయం ఐఏఎస్ గుండె లోతుల్లోంచి ఏడు నాకు తెలిసిన ఒక ఐఏఎస్ అధికారి గ్రూప్ వన్ సర్వీస్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఎంపిక అయ్యాడు రెండు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశాడు జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసిన చోటే కలెక్టర్గా పనిచేసే అవకాశం లభించింది ఆ జిల్లాలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు కాబట్టి అక్కడే కలెక్టర్గా నియమితుడయ్యాడు ఏ ఫైల్ ని ఇరవై నాలుగు గంటలకు మించి తన దగ్గర ఉంచకూడదు అనుకునేవాడు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడని నిజాయితీ గెలవాడని క్రమశిక్షణతో జీవితం గడుపుతాడని ఇలాంటి అనేక మంచి లక్షణాలున్న అధికారిగా జిల్లాలో అతను పనిచేసిన చోట పేరు సంపాదించుకున్నాడు అయితే సాధారణంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో నేరుగా ప్రవేశించిన వాళ్లకు ఇలా గ్రూప్ వన్ నుంచి ఐఏఎస్ కు వాళ్ళు తమంత మేధావులు కారేమోనన్న సందేహం పీడిస్తూ ఉంటుంది ఇది అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది నిజానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి లేదా ఇండియన్ పోలీస్ సర్వీసెస్కి లేదా ఇండియన్ ఫారెన్ సర్వీసెస్కి ఎంపిక్ కావడమే ఒక వ్యక్తి మేధస్సుకి కొలబద్ద అవుతుందా మేధస్సుని కొలవగల యంత్రం కానీ కొలబద్ద కానీ ఏమైనా ఉందా గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది భారతదేశం ఉన్నదే గ్రామాల్లో కదా గ్రామాల్లో అడుగుబెట్టే ఐఏఎస్ అధికారిని ప్రభుత్వ వాహనం అని బోర్డున్న కారు బిళ్ళ బంట రోతు డఫేదార్ వెంట లేకుండా ఐపీఎస్ అధికారిని యూనిఫామ్ లేకుండాను వెళ్ళి రమ్మంటే తెలుస్తుంది అతని మేధస్సుని హోదాని వాళ్ళెందుకు ఈ సంగతి జిల్లాల్లో పనిచేసేటప్పుడు బాగా అర్థమవుతుంది నేను ఖమ్మం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు మధుర దగ్గర ఒక గ్రామంలో గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమం కింద పెద్ద కాలనీ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందే ఆహ్వానించడానికి గ్రామస్తులంతా నా దగ్గరికి రాలేరు కాబట్టి వాళ్ల తరఫున వాళ్ళ సమితి ప్రెసిడెంట్ ఇంకెవరో వచ్చి నన్ను ఆహ్వానించారు సరే బిడ్డాను వెళ్తుండగా దారిలో నా కారు చెడిపోయింది ఏం చేయాలి ఎలా వెళ్ళాలి కారు బాగుపడాలంటే మెకానిక్ కోసం కొన్ని మైళ్ళ దూరం వెళ్ళాలి నా డఫేదార్ని డ్రైవర్ని మీరు ఎలాగైనా మెకానిక్ని తీసుకురండి బాగు చేయించండి నేను నడిచి వెళ్తాను అన్నాను వాళ్ళకు కంగారపడ్డారు సార్ ఇక్కడి నుంచి ఇంకా నాలుగైదు మైళ్ళు వెళ్ళాలి సార్ మీరు నడవటం కష్టం ఏదైనా ప్రత్యామ్నాయం చూద్దాం సార్ అన్నారు మా డఫేదార్ అయితే నేను లేకుండా మీరు వెళ్ళద్దు సార్ బాగుండదు అంటూ ఓ బ్రతిమాలాడు అంతలో ఎవరో ఒక యువకుడు మోటార్ సైకిల్ మీద ఆ దారిలో వచ్చాడు మా వాళ్ళు చేయి చొప్పగానే అతను సర్కారు బిల్ల బంట రోతుని గుర్తుపెట్టి ఆగాడు అతను అక్కడే ఓ గ్రామంలో డాక్టర్ట వీళ్ళ పరిస్థితి వివరించి కలెక్టర్ గారిని కొంచెం ఆ ఊరి దాకా తీసుకువెళ్ళమని అడిగాడు అతను మహదానంద పడిపోయాడు రండి సార్ రండి అంటూ నన్ను ఎక్కించుకున్నాడు కారును బాగు చేయించి ఆ గ్రామానికి తీసుకొస్తామని డ్రైవరు డఫేదారు నిలిచిపోయారు పది పదిహేను నిమిషాల్లో మోటార్ సైకిల్ ఆ గ్రామం పునర్నిర్మాణ కాలనీ ప్రారంభోత్సవం చేరుకున్నాడు అక్కడ బ్యాండ్ మేళం పోలదండలు వగేరా హడావుడు కనిపించింది అది నాకోసమే అని నాకు తెలీదు అక్కడ నేను బైక్ దిగి తల దూకుంటుంటే నా మోటార్ సైకిలిస్ట్ అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ప్రధాన నిర్వాహకుడి కోసం విచారించాడు ఆ ప్రధాన నిర్వాహకుడు అంటే నన్ను ఆఫీసులో కలుసుకుని పెద్ద మనిషి అక్కడ లేడు మిగతా వాళ్ళు మా మామూలుగా చూసి కలెక్టర్ గారు వస్తారని లోపల ఏర్పాట్లు చేస్తున్నాడు అన్నారు నా మోటార్ సైకిలిస్ట్ చాలా నొచ్చుకున్నాడు అయ్యయ్యో ఈయనే కలెక్టర్ గారు ఈయన్ని వెంటనే పిలవండి అన్నాడు వాళ్ళు నా మోటార్ సైకిలిస్ట్ వంక నా వంక చూశారు సాదా సీదా ప్యాంటు కక్ చేయాలని కూడా అనుకోలేదు వెళుతున్నది గ్రామానికి గదా కళ్లద్దాలు సన్నగా కనపడిన నన్ను చూసి వాళ్ళు నవ్వారు నా మోటార్ సైకిలిస్టు వంక వేటకారంగా చూస్తూ రాచకాల కలెక్టర్ గారు ఇప్పుడు కారులో వస్తారు చూద్దు లే అన్నారు నేను కూడా ఏమి మాట్లాడలేకపోయాను వాళ్ళ మాటలు నేను వినడం లేదన్నట్టుగా మోహన్ తిప్పుకుని ఆ కాలు నేను తిరుగుతున్నాను లేకపోతే కలెక్టర్ని నేను కాదంటున్న వాళ్ళ దగ్గర నేనే నయ్యా మీ జిల్లా కలెక్టర్ని నేను స్వామి అని చెప్పుకోవడం ఎంత నామోషి ఐఏఎస్ లక్షణం కదా కాలనీ లోపల నుంచి నన్ను ఆహ్వానించిన పెద్ద మనిషి యువతలకి వచ్చారు అతను నన్ను చూస్తేనే కలెక్టర్ గారు కలెక్టర్ గారు అని హడావిడి పడటంతో నా మర్యాద నిలబడింది గ్రామస్తులంతా మహాబాధపడిపోయారు క్షమించండి అయ్యా బిళ్ళ బొంటు లేకపోతే మీరే కలెక్టర్ని తెలుసుకోలేకపోయాం అంటే నా హోదా ఏమిటో నా వెంట ఉండే బిళ్ళ బొంట తెలుస్తుంది హోదా తెలిసాక మేధావులు ఉన్న ముద్రని అక్కడ మాట్లాడేవాళ్ళే బేస్తారు నేను పైన ఉదహరించిన ఐఏఎస్ అధికారి నిజంగా తెలియనివాడు అద్భుతమైన విజా సంబంధాలను నేర్పినవాడు పత్రికల వాళ్ళు అతనికి బ్రహ్మరథం పట్టేవారు వాళ్ళను కూడా అతను బాగా చూసుకునేవాడు రాజకీయ నాయకులు సైతం అతని గురించి చాలా బాగా చెప్పేవాడు ఆ రోజుల్లో చెన్నారెడ్డితో సహా ప్రతి ముఖ్యమంత్రికి అతను అభిమాన పాత్రడే కొన్ని కీలకమైన పోస్టులలో కూడా పనిచేశాడు కానీ సాటి అధికారులు అతను ఇమేజ్ మాత్రం కారణం అతనున్న అనేక గొప్ప లక్షణాలను మించిన అసూయ అహంభావం అతన్ని అంటిబెట్టుకుని ఉండేది తనకి ముందు ఆ స్థానంలో పనిచేసిన అధికారికి ఏ మాత్రం మంచి పేరున్నా ఓర్వలేకపోయాడు బయట ప్రపంచంలో ఎంత మంచి పేరు ఉన్నా సాటి అధికారులను కలుపుకుని వెళ్ళగల మాట మంచితనం లేకపోయినా సాటి ఐఏఎస్ఎల పట్ల సుహృద్భావంతో మెలగకపోయినా పాలనా యంత్రాంగంలో పైకి వెళ్ళిన కొద్ది కార్యసాధన దుర్లభం అవుతూ ఇలాంటి మరో సంవత్సరైన అధికార విషయంలో మరో చిన్న లక్షణం అతనికి ఉన్న సామర్థ్యాన్ని సూర్యుని తప్పేసే మబ్బుల్లా చాలా కాలం తప్పేసి అతను మాజీ సైనికుడు కూడా చాలా కష్టపడి పనిచేసే తత్వం జిల్లాల్లో చాలా తక్కువ కాలంలో అతను ఎక్కువ పేరు సంపాదించుకున్న చరిత్ర ఉంది రాత్రి బౌళ్ళు ప్రజలకు ఉండేవాడు ఒక పని చేసిన నిర్ణయం తీసుకున్న దానికి దాకా నిలబడే మనిషి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో ధైర్యం సాహసం కావాలి అవన్నీ పుష్కలంగా ఉన్నవాడు ఇంతటి ప్రజ్ఞావంతుడు కూడా మనసులో ఉన్న భావాలని ఉన్నవి ఉన్నట్టుగా నిష్కర్షగా బయటికి తక్కియటం ఉన్న ఒకే ఒక్క లక్షణం కారణంగా కొన్ని సంవత్సరాల పాటు అవస్థపడాల్సి వచ్చింది మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం తప్ప రైటా నాకు శిక్షణ ఇచ్చిన సుబ్రహ్మణ్యం గారు చెప్పిన నాకు ఎప్పుడూ గుర్తొస్తాయి పాలనలో పనులు జరగాలంటే లౌక్యం అవసరం గొప్ప మానవతాభావాలు విపరీతంగా కష్టపరిచే తత్వం అపారమైన సృజనాత్మకత అద్భుతమైన ప్రజా సంబంధాలు పత్రికా సంబంధాలు ఉన్నప్పటికీ ఒక ఐఏఎస్ అధికారి విజయవంతంగా అధికార సోపానాలు అధిరోహిస్తాడని చెప్పలేము నిజమైన సామర్థ్యాన్ని కొలబద్ద ప్రజలు మెచ్చేలా పనులు సాధించగలగటం మనం ఒక పోస్ట్లో పనిచేస్తున్నప్పుడు అందరూ మన గురించి మంచిగా చెప్పుకుంటున్నట్లే అనిపిస్తుంది ఆ పోస్టు నుంచి వెళ్ళిపోయాకే మన గురించి వాస్తవ ప్రజాభిప్రాయం బయటపడేది జిల్లాల్లో పనిచేసే వాళ్ళకే అలాంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది అనుకుంటాను ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ విశాఖపట్నంలో ఆగినప్పుడు ఒక పత్రికా విలేకరుల సమావేశంలో అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు వారు అద్భుతంగా పనిచేస్తున్నారు ప్రజా సంక్షేమం పట్ల కమిట్మెంట్తో పనిచేస్తున్నారు ప్రజల కోసం ప్రతి ఒక్క అధికారి అలా పనిచేయాలని కోరుకుంటున్నాను ఇంకా అనేక పదాలు ఉపయోగించి తూర్పుగోదావరి కలెక్టర్ గురించి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి మాట్లాడటం ఆ ఐఏఎస్ అధికారి సామర్థ్యానికి అర్థం పడుతుంది ఆ కలెక్టరు ఆ ముఖ్యమంత్రికి బంధువు కాదు సన్నిహితుడు కాదు కులస్తుడు కాదు అప్పటికీ ఇప్పటికి ఆ జిల్లా గుర్తుంచుకునే అధికారుల్లో అతను ఒకడు కొంతమంది తెలివైన వాళ్ళు మంచి ప్రజా సంబంధాలు మంచి పత్రికా సంబంధాలు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉంటే చాలు మంచి పేరు వస్తుంది కదా అనుకుంటారు నాకు తెలిసిన ఒక ఐఏఎస్ అధికారి ఒక జిల్లాలో పనిచేసినప్పుడు సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు నిజానికి అతని మేధస్సు తక్కువేం కాదు కానీ అప్పటికి ప్రజా సంబంధాల గురించి అవగాహన తక్కువ చాలా ఇబ్బంది పడ్డాడు ప్రజల చేత మంచి కలెక్టర్ అనిపించుకోలేకపోయాడు ఆ తర్వాత కొంతకాలం ఏదో కోర్సు చదవడానికి విదేశాలకు వెళ్ళాడు తిరిగి వచ్చాక అతన్ని మరో పెద్ద జిల్లాకి కలెక్టర్గా వేశారు అతనికి అప్పటికి ప్రజా సంబంధాల విలువ ఏమిటో తెలిసిపోయింది ఇంకా జిల్లాలో ఉన్ననాళ్లు పత్రికలతో రాజకీయ నాయకులతో సత్సంబంధాలే నేర్పుతూ అతను బదిలీ అయినప్పుడు వందకి పైగా వీడ్కోలు సభలు జరిగాయి ఘనంగా అందరూ పొగిడారు కానీ ఆ జిల్లా గుర్తుంచుకునే సముద్ర జాబితాలో ఈవేళ అతని పేరు కనపడదు మరో ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ కేటర్లో వచ్చిన తమిళుడు జిల్లాల్లో పనిచేసినప్పుడు కానీ తర్వాత కానీ చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు చాలా ఉన్నత ప్రమాణాలు గల జీవితం గడిపినవాడు ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసేటప్పుడు తనకున్న విచక్షణాధికారాలు ఉపయోగించి కార్మికుల ప్రయోజనం కోసం చిన్న కొనుగోలు చేశాడు ఆ కొనుగోలు చాలా చిన్నదే అయినప్పటికీ నిబంధనలను పాటించలేదన్న కారణంగా సస్పెండ్ అయ్యాడు అతని నిజాయితీని ప్రభుత్వం శంకించలేదు కానీ నిబంధనలు పాటించలేదని ఆగ్రహించింది ఒక్కొక్కసారి ఎంత సమంజసమైన పనిచేసినా మేనేజ్మెంట్ టెక్నిక్ ఉపయోగించకపోతే వచ్చే ప్రమాదం అది ఆ తర్వాత కాలంలో అతను చాలా ఉన్నత పదవులు రహిష్టించు చరిత్రలో నిలిచిపోయే పబ్లిక్ సర్వెంటర్ని అనిపించుకోవాలంటే సృజనాత్మకతతో అంకిత పనిచేసే వ్యక్తి అయి ఉండాలి కనీస విలువల్ని పాటించాలి మానవతా దుఃఖపథంతో వ్యవహరించాలి పాల పాలనను విమర్శించే రాజకీయ నాయకుల్ని పత్రికలను దుమ్మెత్తిపోయడము వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోవడము కాకుండా మన పనితీరుతో మాట తీరుతో వాళ్ళని కూడా ఒప్పించగలిగేలా వ్యవహరించాలి సహ అధికారులను కలుపుకుని వెళ్ళగలగాలి వాళ్ళతో కలిసి పనిచేయగలగాలి ఎంత గొప్ప లక్షణాలు మనసులో ఉన్నప్పటికీ నేను మాత్రమే చాలా నీతి నిజాయితీ అధికారిని అన్న అహంభావం తలకెక్కినా అదుపులో ఉంచుకోలేకపోయినా అసూయ దుబ్ధ ద్వేషం వంటి అవలక్షణాలు ఆవహించినా అవి మన వ్యక్తిత్వంలోనే అవునత్య మొత్తాన్ని మస్కుబారేలా చేస్తాయి నాకు ఎలాంటి బలహీనతలు లేవు నేను అన్నింటికీ అతీతుడిని అని చెప్పగలిగిన ఐఏఎస్ అధికారిని నేను చూడలేదు కానీ తమ వ్యక్తిగత బలహీనతల వల్ల లోపాల వల్ల ప్రజా ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా సాటి అధికారులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడిన నా సీనియర్లలో చాలామందిని చూశాను నిజానికి రాగ ద్వేషాలకు బానిసైన మనుషుల్లో ఏ లోపము లేని వాళ్ళు ఉంటూ ఉంటారా ఆ మధ్య నేను చైర్మన్గా హాజరైన ఒక ట్రస్ట్ లో బోర్డు సమావేశం జరుగుతుండగా అక్కడున్న ఒక పెద్ద ఒక చీటీ రాసి నాకు ఇచ్చి తర్వాత ఎప్పుడైనా చదువుకోండి అన్నాడు సమావేశం అయిపోయాక చదువుకున్నాను మీకున్న ఒక అలవాటు గురించి ఇలా చెప్తున్నందుకు అన్యదా భావించకండి అవతల వాళ్ళు మీకు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పడం పూర్తయ్యే లోపలే మీరు గ్రహించగలిగినప్పటికీ వాళ్ళు చెప్పేది ఎదు పూర్తిగా చెప్పనిస్తే వాళ్ళ ఉత్సాహాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కదా ఇదే విషయాన్ని నాకు ఎవరైనా ఓ నలభై ఏళ్ళ చెప్పి ఉంటే అంత బాగుండేది